మరణించిన వానికి మళ్ళీ పుట్టుక నిశ్చేయము ఎక్కడో కూడా పుట్టడం అంచేతనే పితృకర్మ అది చేసేప్పుడు ఇప్పుడు అనవసరపు ప్రశ్నలు వేయకూడదు ఫలానికి సంబంధించిన ప్రశ్న అనవసరం పితృకర్మ చేసి పూచి మీ మీద ఉంది చేసేయటమే పితృకర్మ చేతృ దేవపితృకాభ్యాం నా ప్రమోదవ్యం మనకి ఋషు రుణం ఉన్నది ఋషు రుణం అంటే వేదం చదువుకోవడం లేకపోతే గీత చదువుకోవడం ఏదో ఇంకో వాళ్ళకి విజ్ఞానాన్ని ఋషి అంటే జ్ఞానం జ్ఞా ఋషి దర్శనాలు మనం విజ్ఞానాన్ని సంపాదించి మనం ఇంకో నలుగురికి విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం అంతే ఋషి ఇప్పుడు హాస్టల్ ఉంది అక్కడ ఏదో విద్యార్థులు చదువుకుంటున్నారు ఏ ఈ పాటలన్నీ ఎందుకు అంటే ఏదో మన ఎవరో పుణ్యాత్ముల వల్ల మనం నాలుగు మొక్కలు నేర్చుకున్నాం అలాగే మనం కొంత కృషి చేస్తే ఇంకో నలుగురు పిల్లలు చదువుకుంటారు అది ఋషి బాగా అది చేసేయటమే చేసేసి వదిలేయటమే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 అంచేతనే పూర్వీకులు ఎలా ఉండేవారంటే మన ముందు తరం వారు ఎలా ఉండేవారంటే వీటికి పాతికేళ్ళు వచ్చేటప్పటికి ఇంకా బ్రహ్మచారిగా ఉంటే ఇది ఏమిటండి పాతికేళ్ళు వచ్చిన బ్రహ్మచారి ఏమిటండి అని ముక్కు మీద వేలేసేసుకుని బుగ్గలు నొక్కేసుకుని చాలా ఇబ్బంది పడిపోయేవారు పాతికేళ్ళు వచ్చే ఇంకా బ్రహ్మచారి ఏమిటి సరే వివాహం అయింది అనుకోండి వివాహం అయింది ఇంకా తర్వాత సంతానం కలిగియే తీరాలి తప్పనిసరిగా మొగ సంతానమై తలగాలి ఇదంతా కూడా ఆ పితృ వ్యవస్థ పితృ రుణానికి సంబంధించిన ఆగ్రహం వాళ్ళు ఏదో మంచుకో జోడుకో ఒక ఆగ్రహం అనేది పెట్టుకున్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము కనుక మనము మనకి వాళ్ళు సేవ కూడా చేసినారు కనుక వాళ్ళకి మనం వాళ్ళ ఆకాంక్షని మనం నిలబెట్టాలి ఏమిటి వాళ్ళ ఆకాంక్ష ఎలా నిలబెడతారు ప్రజయ సో పితృ రుణాన్ని తీర్చుకునే ఉపాయం ఏంటంటే ప్రజయ వివాహం చేసుకుని సంతానాన్ని కనటము ఆ తర్వాత గృహస్థగా ఉండి వాళ్ళకి పేరెంట్స్ డే అని పేరు పెట్టి సంవత్సరానికి ఒకరోజు గుర్తు చేసుకుని ఏదో ఏదో పేరుతో అన్ని కల్చర్స్లోనూ ఉంది సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుని ఏదో ఒక ధర్మమో ఏదో చేయటం ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ రిచువల్ ఈజ్ ఆల్సో రిచువల్ యొక్క స్పిరిట్ ఇది రిచువల్ ఏంటంటే వాళ్ళ పేరు మీద దానం చేస్తాం అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది కాబట్టి వాళ్ళ పేరు మీద అన్నదానం చేయొచ్చు ధనాన్ని దానం చేయవచ్చు ఇంకేదైనా దానం చేయవచ్చు మొత్తం మీద వాళ్ళ పేరు మీద చేస్తాను అంతే ఇది మన కర్తవ్యం రుణం తీర్చడం కర్తవ్యం మనం రుణం తీర్చాం కదా వాడికి వంద రూపాయలు బాకీ ఉండ రుణం ఇచ్చేసామనుకోండి వాడు ఏం చేస్తాడా వంద రూపాయలు ఎందుకంటే ఏమైనా అర్థం ఉందో దానికి వాడి బాకీ వాడి చేతిలో పారాయడమే అంటే ఆఖరు ఆ తర్వాత వాడు దాన్ని సద్వినియోగం చేసుకుంటాడో దుర్వినియోగం చేసుకుంటాడో ఏదో చేసుకుంటాడు మన పూచీ కాదు అది అదేవిధంగా పితృదేవతలకి ఈ కర్మ చేసే సందర్భం చేసేయటం వదిలేయటం ఈ పెండం మనం ఇచ్చిందంత ఒక పెండం ఇప్పుడు వట్ డు యూ వాంట్ ఈ పెండము అదేదో ఒక మహా ఏదో ఒక మహిమ ద్వారా వాళ్ళ చేతిలో పడిపోవాలి వెళ్ళి అక్కడెక్కడో కూర్చుని ఉంటాడో ఒక ఆయన ఈ పెండ వెళ్ళి ఆయన చేతిలో పడాలి వాట్ ఈస్ దాట్ ఇట్ మే నాట్ హ్యాపీ లైక్ దాట్ యూ మే నాట్ ఎక్స్పెక్ట్ లైక్ దాట్ కాబట్టి అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమవుద్దు మన మనం చేసేటం ఇప్పుడు కర్మ ఫలాన్ని మీమాంస చేయటం మొదలు పెడితే అదేమీ సెటిల్ కాదు కాబట్టి ధ్రువం జన్మ మృతస్యచ మరణించిన జీవుడు ఇంకా మనం పెట్టబోయే పిండం కోసం ఇంకా అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటాడా ఉన్నాను విల్ టేక్ బర్త్ అగైన్ ఇంకో బర్త్లోకి వచ్చేస్తాడు తర్వాత ఇంకోటి అసలు శాస్త్రంలో ఏమని చెప్తారంటే దేహముతోటి అభిమానము ఉంటుంది దేహాభిమానము ఉన్నవాడే వ్యక్తి దేహాభిమానాన్ని బట్టి తండ్రి కొడుకు అవుతాడు కానీ దేహాభిమానం లేకపోతే తండ్రి కాడు కొడుకు కాకి ఇవే ఉండవు తర్వాత ఈ దేహాన్ని మీద అభిమానం ఉండకుండా మరో దేహం మీద అభిమానం ఉందనుకోండి మరోచోట తండ్రి కొడుకు అవుతాడు కనువండి ఇంక ఇక్కడ ఈ తండ్రి కొడుకే ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళినా ఇదే ఈ వ్యవహారం అయినా అర్థం ఉంద దానికి ఈ దేహం ఎప్పుడైతే పోయిందో ఈ దేహ సంస్కారాలు కూడా పోతాయి వెంటనే పోతాయి పోనీ వెంటనే పోకపోతే ఓ రోజులోనో నాలుగు రోజుల్లోనో పది రోజుల్లోనో పదకొండు రోజుల్లోనో పోతాయి ఇంక అక్కడితో కాబట్టి ఇంకా అక్కడే వాడు అలా కూర్చుని ఉంటాడు మనం ఇచ్చి పెండం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అన్నది ఊరికే అర్థవాద అంటే ఊరికే మీరు తప్పకుండా ఈ కర్మలు చేయండి అని ప్రోత్సాహం కోసం చెప్పి మాట తప్పించి అంతకుమించి మరేమీ కాదు అలాగా శాస్త్రంలో అలా చెప్తారు తస్మాత్ అపరిహార్యయం జన్మ మరణ లక్షణ అర్థ అక్కడ సప్తమీలో ఉంది శ్లోకంలో అపరిహార్యే అర్థే అని ఉండేది ముందు ప్రథమాలో చెప్పండి ప్రథమా నుంచి సప్తమీకి తర్వాత వెళ్ళొచ్చు ప్రథమా ఏమిటి అపరిహార్య అర్థ అర్థ అంటే విషయము అయం అర్థ ఈ విషయము ఏమిటి విషయము అయం జన్మ మరణ లక్షణ పుట్టుక మరణములు అనే విషయం లక్షణ అంటే అనే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 ప్రథమా నుంచి సప్తమిలోకి ఎలా మారుస్తారు తచ్చబ్దం ధట్ సర్వనామ ప్రణావం దాని సప్తమీ వేస్తే దీనికి పక్కన దాని సప్తమీ జోడిస్తే అది సప్తమిలోకి మారు అలా కాబట్టి తస్మిన్ అంటే సప్తమి తస్మిన్ వేసుకుంటే అపరిహార్యే అర్థే కాబట్టి తప్పించశక్యము కాని విషయమునందు త్వం శోచితం నా అర్హసి నా ఎక్కడున్నా వెర్పు దగ్గరికి పట్టుకెళ్ళాలి ఎక్కడో ఎక్కడున్నా పర్వాలేదు ఒకప్పుడు ప్రారంభంలోనే ఉంటుంది దాన్ని వెర్పు దగ్గరికి తీసుకెళ్తా నీవు శోకించుటకు నా అర్హసి తాగవు అంటే శోకించుట తాగదు అని లౌకిక న్యాయాన్ని అనుసరించి చెప్తున్నారు పరమార్థ తత్వాన్ని అనుసరించి అసలు సందర్భమే కాదు లౌకిక న్యాయం ప్రకారం కూడా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 అయితే వీధిలోనే మరణించాలి ఇంట్లో మరణించకూడదు ఏమిటో ఎవరి ధోరణి వాడితే అలాగంటే కండిషన్స్ మనం పెట్టడానికి మనకు అర్హత ఏముంది మనకి మన అధికారం ఏమున్నది యోగ్యత ఏమున్నది ఇప్పుడు కొన్ని అంశాల్లో మనం ఏదైనా కండిషన్ పెట్టేమన్నా అది సందర్భశుద్ధిగా ఉండాలి ఏదో మనం భోజనం చేసే ముందు ఎవరో భోజనంలో కూర ఎక్కువ వెసుగు అలాగంటే కండిషన్ పెట్టినా ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ సో రీజనబుల్గా ఉంటుంది మరణం ఇలాగే ఉండాలి అనే ఒక ఎజెండా తీసుకురాటా అన్నది తెలివైన మాట కాదండి ఎందుకంటే మన అధీనంలో లేని విషయం అపరిహార్యమైన అర్థం అది దాన్ని ఏ విధంగా జరగాలన్నది ప్రభుత్వ ధర్మాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది దాన్ని కూడా మ్యానిపులేట్ చేసేసి శాసించేటువంటి ప్రయత్నం మనము సుతరాము చేయదగదు అంచేతనే డెఫినేషన్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది అపమృత్యువని దుర్మరణమని ఇలాంటి డెఫినేషన్స్ ఇవ్వకుండా ఉంటే మంచి మృత్యువు మృత్యువు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 ఈ ఈ ఈ న్యాచురల్ వాల్స్ నమ్ముకుంటే లాభం లేదు అందుకేదైనా పక్క వాళ్ళు ఒకటి పెట్టేస్తే మీరు మీరు ఇంకెక్కువ బతుకుతారు వాడు అలా చెప్పండి ఎంత అవుతుందంటే ఎంతో కాదు రెండు లక్షలు అవుతుందంటే అటు కేసి వెళ్ళిన వాళ్ళందరికీ బైపాస్ చేసి పంపించేద్దాం అనే ధోరణలో వాళ్ళు ఫంక్షన్ చేస్తూ ఉంటారు నిజంగా ఈ మధ్యన పేపర్స్లో వచ్చేసింది అలాగ ఇన్ని బైపాస్ సర్జరీలు అనవసరం ఊరికే ప్రతిదానికి పిడికి బియ్యానికి ఒకే వంట ఉన్నట్టుగా అటు కేసు వెళ్ళే వాళ్ళందరికీ బైపాస్ అంటే వాళ్ళం అది పూర్వం బైపాస్ అని ఒక ఎక్స్ట్రీమ్ కేసులో అనివ్వాలి నూటంపట ఇప్పుడు ఇంక అదేం కొంచెం నొప్పిగా ఉందంటే బైపాస్ చేసేసుకోండి మీకు హాయిగా ఉంటుంది అంటే న్యాచురల్ వాళ్ళు మీద నమ్మకాలు లేవు వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ వాళ్ళు మేము పెట్టేస్తే మీకు పక్కగా ఉంటుంది అదే బైపాస్ చేయించుకు ఏదో అత్యవసరంగా బైపాస్ చేయించుకున్నారనుకోండి దానికి వాళ్ళు పెట్టి కండిషన్స్ ముందే చెప్పేస్తే వద్దులే బాబు అని అనొచ్చింది అది అయిన తర్వాత వాళ్ళు పెట్టి కండిషన్స్ ఇన్ని అన్నీ కావచ్చు ఏదో ఉంటుంది అవసరం అయిన చోట అవసరం అవ్వచ్చు గాక కానీ నేను మనవి చేసేది ఏమిటంటే అపమృత్యు అనేది ఏది లేదు కానీ మీరు యు వాంటే లాంగివి లాంగ్ జివిటీ కావాలి నేను ఎక్కువ కాలం బతకాలి నేను మీరంటే డాక్ నేను దృష్టాంతంగా చెప్పాను లౌకికుడు అంటే లోక వ్యవహార దృష్ట్యా ఈ పని చేస్తే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు అని అంటాడు ఒకటే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 నిజంగా కౌండిన్య స్మృతిలో లేదంటే పరాశర స్మృతిలో ఉంది ఎక్కడో పట్టుకొస్తాం కాబట్టి ఎక్కడో ఉంటుంది కూడా స్కాల్ పురాణంలో ఉందంటే యూఆర్ క్లీన్ బోల్డ్ ఉంటుంది తప్పనిసరిగా ఎక్కడో మౌలం ఉంటుంది లేదా మహాభారతంలో ఉంది వెతుక్కొండి వెళ్ళి లక్షా పది వేల శ్లోకాలు మహాభారతంలో ఉంది లేకపోతే ఇంకోటి ఫలానా వాళ్ళు చెప్పారని కూడా చెప్పచ్చు విశ్వామిత్ర మహర్షి జమదగ్నికి చెప్పాడు అలాగా అవి కూడా అనొచ్చు యూ కెన్ సే దాట్ ఒక ఆయన ఫోటోలు అమ్ముతున్నాడు ఒక ఆయన ఏమిటో తెలుసున్న ఫోటోలు హనుమంతుడు తులసీదాస రామాయణం చదువుతూ ఉంటాడు చేత మీద కూర్చుని కళ్ళోడు పెట్టుకోలేదు అంతే అదొక్కడే కలజోడు కూడా పెట్టేసుకుంటే ఇంకా అంటే ఈ బాడీ కొంచెం చత్వరం కూడా వచ్చి ఉండాలి ముసలివాడు అయిపోయాడు ఆ పూర్వం ఉన్నటువంటి ఆ ఉత్సాహం తెలియదు బాగా పెద్దవాడు అయిన నడువు కూడా వంగింది ఇంక ఈ వాటికి నిలబడి ఊరికే ఇటు తిరిగి ఓపికలో ఉన్నట్టుగా కనపడ్డు కేవలము కూర్చుని ఆ తులసీదాస రామాయణం చదువుతున్నాడు దిస్ ఈజ్ డూయింగ్ అలా హనుమంతుడు తులసీదాసు రామాయణం చదువుతుంటే మేము ఫోటో తీసాము అనే ఆ ఫోటో ఏమంటే హనుమంతుడు చదువుతున్న తులసీదాస రామాయణం ఎవరు ప్రింట్ చేశారు అని అడిగాడు ఒకడు ఎవరు ప్రింట్ చేశారంటే గీతా తులసీదాసాయ హనుమంతుడు కూర్చుని చదువుతున్నాడు ఓకే ఎక్కడ తీసారండి ఈ ఫోటో అంటే కైలాసం వెళ్ళి దారిలో తీసాము అంటే మరి మొన్న మా మిత్రులలో కైలాసం వెళ్ళొచ్చారు వాళ్ళు చూడలేదంటే అలా రెగ్యులర్ రూట్లో వెళ్తే రాదు అది ఇంకో రూట్లో వస్తుంది అని ఈ విధంగా ఈ ఫోటోలో లక్షలాది ఫోటోలు అమ్మేస్తున్నారు న్యాయం ఉంది దాంట్లో ఆ రకంగా అంత అలాగైతే దానివల్ల ఏమవుతుందంటే యు యూఆర్ మేకింగ్ ఇట్ అంటెనబుల్ హనుమంతుడి గురించి తెలుసుకోవాల్సిన పద్ధతి అది కాదు అంటే కేవలము ఒక విశ్వాసాన్ని నిర్మాణం చేసి ప్రయత్నం చేసినప్పుడు ఎదరవాడు ఆ విశ్వాసానికి అనుకూలంగా ఉంటే సరే యూ విన్ సపోజ్ ఎదరవాడు ఆ విశ్వాసాన్ని హీఈస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ ఏమిటండి గీతాప్రస్ పుస్తకం పట్టుకునే హనుమంతుడు చదువుతో కూర్చోవడం ఏమిటండి అంటే ఏమంటే గీతాప్రస్ నేను కాక మొన్న వచ్చింది హనుమంతురాజ్ చదవడం అందులో తులసీదాసు ఎప్పటివాడు మొన్నటి అని అన్నట్టు అని ఈ రకంగా ప్రశ్నించడం మొదలు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 ఇటు అటు తిప్పే ప్రయత్నం మనకి మన కోరికకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ఇదంతా కూడా తగదు అది సరికాదది అపరిహార చేర్థే నత్వం శోచితం అర్హసి జస్ట్ ఇగ్నోర్ ఇట్ దాని గురించి శోకమూ వద్దు భయమూ వద్దు ఇగ్నోర్ ఇట్ అండ్ యు బీ ఎక్సెప్ యుక్సెప్ట్ ది థింగ్ అని ఒక వెరీ ప్రాక్టికల్ సత్యాన్ని బోధిస్తున్నది అంచేతనే భగవద్గీత చదివే సందర్భంలో మన లోకంలో చలామణిలో ఉన్నటువంటి ఈ రిచువల్ సిస్టమ్స్ కొన్నింటినీ కొంత పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది అన్నీ భగవద్గీత చదువుతో ఆ సిస్టమ్స్ని అలాగే అడాప్ట్ చేస్తానంటే కష్టమవుతుంది కదా ఐట్ బికమ్స్ ఏ ప్రాబ్లమ్ కాబట్టి మనం ఏం చేయాలంటే టూ మచ్ ఆఫ్ రిచువలిజం ఉంది రిచువల్స్ యొక్క పరిధి బాగా విస్తరించి ఉన్నది కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే యథోచితంగా మనం రిచువల్స్ని స్వీకరించాల్సింది నిత్య కర్మల్ని స్వీకరించి కామ్యకర్మల్ని వీలైనంత వరకు ప్రక్కన పెట్టి ఎంతవరకు వీలు పడితే ఎంతవరకు కొన్ని సందర్భాల్లో అవసరమైతే చేసుకోవచ్చు తప్పేం లేదు యోగ్యమైన పద్ధతిలో బట్ ప్రిఫరెన్స్ ఈజ్ టు స్టే విత్ నిత్య కర్మాస్ బట్ నాట్ కామ్య కర్మాస్ ప్రిఫరెన్స్ ఇస్ లైక్ దాట్ సో ఇప్పుడు ఏదైనా శరీరంలో అనారోగ్యంగా ఉండి డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చాయి చాలా దిగుమలంది ఇంకేం బతుకుతాం ఈ ఓపిక కూడా లేదు తర్వాత ఏదో నొప్పి కూడా ఉంటుంది అనారోగ్యంగా ఉంది కాబట్టి భగవంతుడు నన్ను తొందరగా తీసుకుపోతే బాగుండును అని ప్రార్థన చేశాననుకోండి అది కూడా ఆ ప్రార్థ ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ప్రకారం ఆ ప్రార్థన కూడా అనవసరం బట్ వీ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్ బిహైండ్ ఇట్ వీ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్ బిహైండ్ అటువంటిప్పుడు ఏదైనా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి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 To overcome the fear and to, to feel comfortable and strong in mind is always wonderful. But it uh, uh, should be reasonable and within limits. If you have explained everything, you will be able to do all the things that you have done in your life. Allah Namas Rauh. In the world, there is a lot of knowledge that you have done in your life. There is a lot of knowledge that you have done in your life. ఒక గాడ్ మ్యాన్ సోకాల్డ్ గాడ్ మ్యాన్ ఆయన దగ్గర శిష్య వర్గం ఉన్నది కొన్ని వందల మంది శిష్యులు ఉన్నారు ఈ మహాత్ముడు హీ వాస్ సిక్ అంటే డాక్టర్స్ వర్ సేయింగ్ హీ మే నాట్ లివ్ లాంగ్ ఏదో హాస్పిటల్లో మళ్ళీ వెళ్ళినప్పుడు ఒపీనియన్ వస్తుంది కదండీ ఏవో పుకార్లు కూడా వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఈ బాగా చాలా ఎక్కువగా ఆయనకి అటాచ్ అయి శిష్య వర్గము వాళ్ళ పాతికి మందో యాభై మందో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 వాళ్ళు మాస్ సూసైడ్ చేసుకున్నారు ఈ క్రిస్టియానిటీ కల్త్లో అలాంటిది ఒకటి వచ్చింది ఇలాంటి కల్సేమో ఉంటాయి ఇది కల్తంటేగో ఇలాగే ఉంటుంది ఈజ్ ఇట్ ఈ జగత్తులో ఇంత విడ్డూరం ఉంటుందని మీరు అనొద్దు ఎటువంటి విడ్డూరం ఉంటుంది జగత్తులు సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళలో ఒకడు అన్నాడు ఈ మహాత్ముడు హీజ్ అన్ ది డెప్ బెడ్ అండ్ సో దే కె సీక్ హీజ్ అడ్వైస్ వీళ్ళందరూ వీళ్ళు అడ్వైస్ అడిగి మరి ఆయన ఏం చెప్పేవారో ఏమో అది అలాంటి పెట్టండి హీఈ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు గివ్ అడ్వైస్ అవి వీళ్ళలో ఒకడు అన్నాడు ఇంకొక మహాత్ముడు ఉన్నాడు ఆ సమీపంలో బృందావనంలోనో ఎక్కడో వీళ్ళు ఆయన్నోసారి సలహా అడుగుదామని చెప్పేసి అంటారు అంటే వీళ్ళందరూ వీళ్ళు ఆయన్ని సలహా అడుగుతారు సలహా అడిగితే ఆయన అంటారు అబ్బాయి ఆ దృష్టి తప్పు నా ఉద్దేశంలో ఆ మహాత్ముడు కనుక ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్న పక్షంలో మీరు ఇటువంటి ప్రపోజల్ ఆయన ముందు పెడితే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా కోప్పడి ఇటువంటి తప్పుడు ఆలోచన చేయవద్దని కోప్పడతాడు ఆయన యొక్క అధీష్టం ఏమిటంటే మీరందరూ కూడా ఆయన తరువాత కూడా ఆయన బోధించిన ధర్మాలని పాటిస్తూ జీవించాలని ఆయన అభిష్టం అయ్యి ఉంటుంది నేను అలాగే ఊహిస్తున్నాను కాబట్టి ఈ ఆలోచనను మీరు కట్టుబెట్టవలసింది అని ఆయన చెప్తారు వీళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆయన పోతారు ఆ మహాత్ముడు ఆయన స్వకాలం చేస్తారు వీళ్ళందరూ బాగానే ఉంటారు ఇంకేదో సెంటిమెంట్ తప్పిస్తే వీకెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్ బట్ It is a, a feeling and it is a sentiment only. A bit intense sentiment, but still it is a sentiment only. That is something. The people who live in a different field are not going to be able to find out the thing. They are not going to be able to find out. They are not going to be able to find out. But this is a cult type of development is also not very correct. These are all wrong. As a result, the truth is not going to be a false. తర్వాత శ్లోకం అవ్యక్తీ భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనా త్రకాదేవన కొంచెం ఈ జన్మ మరణాల విషయంలో ఒక్కేసారి ఇండిఫరెన్స్ జస్ట్ రైజ్ అబౌ వన్ నాచ్ ఓవర్ అండ్ అబౌవ్ ది నార్మల్ సెంటిమెంట్ నార్మల్ సెంటిమెంట్ కంటే ఒక్కడుగు పైన ఉండటం మంచిది ఆ రకంగా బోధిస్తున్నాడే ఇక్కడ అవ్యక్త శబ్దానికి పూర్వంలో వచ్చిన అవ్యక్తో అవ్యక్త శబ్దం అర్థం కాదు అక్కడ విస్తారంగా ఇది అన్మానిఫెస్ట్ చైతన్యం అని చెప్పాం ఇక్కడ అవ్యక్తం అంటే తెలియనిది అదేమిటో మనకి తెలియదు అని అవ్యక్తం అంటే కంటికి కనపడేది కాదు తెలిసేది కాదు అని సో అవ్యక్తాదీని భూతాది ఒక భూతం అంటే ప్రాణి కుక్కపిల్లవచ్చు పిల్లి పిల్లవచ్చు లేకపోతే మనిషే అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు భూతం అంటే ప్రాణి మనిషిని తీసుకోండి మనిషి గురించి చర్చ ప్రధానంగా ఓ శిశువు ఉన్నాడు పుట్టినాడు పుట్టినప్పటి నుంచి మనకి వాడి సంగతి తెలుసు ఇగో వీడు ఫలానా తల్లిదండ్రుల కొడుకు అని తెలుసు వాడికి పేరు పెట్టేరట అని కూడా తెలుసు పుట్టినప్పటి నుంచి మనకి వాడి సమాచారం అంతా తెలుసు ఇప్పుడు పుట్టాడే పుట్టకముందు వాట్ వాజ్ హీ అంటే మనకేం తెలుసు వీడు ఏ కర్మఫలం కారణంగా ఈ జన్మ ఈ తల్లిదండ్రులు కడుపున ఈ పురుషుడుగా స్త్రీగా పుట్టాడు ఈ దేశంలో ఈ కాలంలో పుట్టాడు అని మీరు అడిగారు అనుకోండి ఏం చెప్తారు ఏమోయ్ బాగున్నావా నాన్నగారితో మాట్లాడాలా వెయిట్ చేస్తావా సో ఒకవేళ అలాంటి సమాచారం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తున్న సమాచారం పుట్టినప్పటి నుంచి ఖాయంగా చెప్పచ్చు వీడి ఫలానా యూ కెన్ డిఫైన్ ది పర్సన్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ ఈ ఈ విధంగా వీడు పుట్టుటకముందు వీడి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటని అడుగుతారు ఏం చెప్తారు అవ్యక్త ఆదీని వీడి రకంగా పుట్టకముందు వీడి సమాచారం ఏమిటో మనకి తెలియదండి అవ్యక్త ఆదీని భూతాని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 ఈ జీవుడు ఇక్కడ మరణించాక ఎక్కడికి వెళ్తాడు స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా ఏమంటే మేము మళ్ళీ సంవత్సరం తద్దినం పెట్టినాటికి ఇంకా స్వర్గంలోనే ఉంటాడా లేకపోతే అప్పటికి జన్మ అయిపోయి ఉంటుందా అప్పటికి పుట్టేసి ఉంటాడా ఎక్కడో పుట్టేసి మరి ఎక్కడో పుట్టేసి మేము సంవత్సరం అయిన తర్వాత తద్దినం పెట్టాలక్కర్లేదా ఏం చెప్తామండి అవ్యక్త నిధనాన్నేవా మరణించిన తర్వాత వాడి చిరునామా కానీ వాడి యొక్క మంచి చెడులు కానీ సమాచారం ఏమీ తెలియదు మరి నీకేం తెలుసాయా పుట్టుక ముందు ఏమీ తెలియదు అంటావు శ్రీకృష్ణుడు పుట్టు మరణించిన తర్వాత ఏమీ తెలియదు మరి ఏమిటి నీకు తెలుసున్నది ఏమిటి వ్యక్త ఆ మధ్యలో వాడి జీవితాన్ని గురించి కొద్దో గొప్ప తెలుస్తూ వ్యక్తం అంటే కొంత తెలుస్తుంది ఇది పరిస్థితి ఈ పరిస్థితిలో తత్రకా పరిదేవన ఆ మరణించిన వాడి గురించి మరణించబోయే వాడి గురించి క్యా వై యు షుడ్ గ్రీవ్ ఓవర్ హిమ్ ఇప్పుడు మరణించబోతున్నాడండి ఒక వ్యక్తి ఆ మరణం కారణంగా వాడి కష్టాలన్నిటి నుంచి విముక్తుడైపోతున్నాడు అనుకోండి వై షుడ్ యూ గ్రీవ్ అబౌట్ ఇట్ అంచేతన నేను చెప్తున్నా కదా లోకల్లో ఎలా ఉంటుందంటే వీఆర్ సపోజ్ టు గ్రీవ్ దేర్ ఫర్ గ్రీవ్ నిజంగా వీఆర్ సపోజ్ టు క్రై ఓసారి అలా అయింది కూడా అది ఎలాగంటే ఒక గృహంలో ఎవరో పోయారు ఎవడో పెద్దవాళ్ళు పోయారు పోయినప్పుడు సహజంగా కొంత దుఃఖం రావటము కొంత రోదనము అది ఉంటుంది అయితే ఏమంటారంటే ఇప్పుడు వీళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎవరో వచ్చి ఫలానా వాళ్ళు వస్తున్నారు అని చెప్పారు ఆ వీధి మొదలో ఉన్నారు ఫలానే వాళ్ళు వస్తున్నారు ఎవరో వస్తున్నారమ్మా ఈ పాటికి కొంచెం మొదలు పెట్టండి అంటే వీళ్ళు కొంత రోదనం మొదలు పెడతారు రోదనం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు వస్తారు ఆ రోదిస్తున్నటువంటి వాళ్ళని అయ్యో పాపం ఇలాగే పోయారట చాలా దురదృష్టం అవునండి అని వాళ్ళు కూడా రోదనం అది ఆ సామర్థ్యం ఉన్నట్లయితే వాళ్ళు కూడా కొంత రోదనాన్ని కలిసి చేస్తారు వీళ్ళు రోదిస్తారు వాళ్ళు రోదిస్తారు ఐదు నిమిషాలు ఆ తర్వాత చాలా వాళ్ళు వీళ్ళు ఆ తర్వాత వీళ్ళు వీళ్ళ కార్యక్రమాల్లో వీళ్ళు ఉంటారు కాబట్టి ఈ విధంగా వీఆర్ సపోజ్ టు క్రైమ్ వి క్రైమ్ దిస్ దిస్ ఇస్ కష్టం ఇట్స్ కస్టమరీ టు క్రై సో వెర్ ఇట్ ఈస్ కస్టమరీ యూ షుడ్ బి ఫాలోది కస్టమ్స్ వేరు ధర్మం వేరు కస్టమ్స్కి ధర్మానికి సంబంధం ఏమీ లేదు మన సమాజంలో కస్టమ్స్ ధర్మాల కింద చలామణి అవుతూ ఉంటాయి అది సరికాద కస్టమ్ షుడ్ బి రికగ్నైజ్ ఎస్ ఏ కస్టమ్ కస్టముని ధర్మంగా చలామణి చేసే ప్రయత్నం చేయకూడదు కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు సో దే క్రియేట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్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 then put a cassette hare rama hare rama rama, rama, rama, rama hare hare the cassette plays on although it has to be done in a big way it should be performed tatra ka paridevana a kind of uh, thing it is this crying has meaningless you should you uh, should not be pursued it has become such a custom so much is so there are groups of people who offer their services yesanga this is such a custom వాళ్ళు ఐదుగురు ఆరుగురు ఉంటారు వాళ్ళు గ్రూప్ ఉంటారు అనమాట అలాగే వాళ్ళు ఐదు అరుగురు కలిసి ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి ఉన్నారు దే ఆఫర్ దేర్ సర్వీసెస్ వాళ్ళ అడ్రస్ అనేది ఉంటుంది ఇప్పుడు మనకి కేటరింగ్ సర్వీసెస్ ఉన్నాయి ఆయనకి ఆయన దగ్గర ఒక గ్రూప్ ఉంటారు నలుగురు ఐదుగురు ఉంటారు ఆయన హెడ్ కుక్ అయినా ఆయనకు నలుగురు ఐదుగురు సపోర్టర్స్ ఉంటారు ఆయనకు అడ్రస్ ఉంటుంది టెలిఫోన్ నెంబర్ ఉంటుంది సెల్ఫోన్ కూడా ఉంటుంది మీరు ఆయనకి చెప్పి ఇలా ఫలానా చప్పుడు మందికి భోజనం కావాలి మీకు మెను ఏమిటో చెప్పండి అని అడుగుతారు ఈ మధ్యన వాళ్ళు ఏం చేస్తారంటే మెను లెవెల్స్ పెట్టుకున్నారు ఏబిసిడి ఫోర్ లెవెల్స్ ఆఫ్ మెను సో మీకు ఏ మెను లెవెల్ కావాలి అలాగేదో అడిగేసి మీకు ఆ మెను ఆ టైంకి అందజేసేస్తారు అలాగే ఈ క్రైమ్ గ్రూప్స్ ఉన్నాయి మై మెయిన్లీ లేడీస్ గ్రూప్స్ ఒక అమ్మగారు దానికి ఆర్గనైజింగ్ చేస్తారనమాట వారికి టెలిఫోన్ చేసేస్తే వారికి సమాచారం పంపించేసి మీరు ప్లేస్ అడ్రస్ ఇచ్చేసి టైం చెప్పేస్తే ఎంత టైం కావాలి వాళ్ళ వరకు ఎంత చూపు ఏదో ఒక వ్యవస్థ ఉంటుంది వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు కొంచెం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కాఫీలు టీలు మీరు అరేంజ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు దేకంబాయి ఆటో వాట్ ఎవరు ట్యాక్సీ చేసుకొస్తారు వాళ్ళకి ఆ కప్సులు అన్నీ కూడా మీరే ఇవ్వ మీరంటే నా అభిప్రాయం ఆ రకమైన గృహస్థులు ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చినట్లయితే కొంతసేపు చాలా సుస్వరంగా దానికి కూడా రోదనానికి కూడా ఒక రీజనబుల్గా ఉండరు కదండి సో వాళ్ళు చాలా పద్ధతిగా వాళ్ళు రోదనం చేస్తారు దానికి ఒక టైమింగ్స్ పెట్టుకుని చేసేసి ఆ టైం అయిపోయినట్టునే వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు సో ఆ కస్టమర్ని సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది సో టు దట్ లెవెల్ ఇట్ బికెమ్ కస్టమరీ నాట్ నెసెసరీ తత్రకా పరిదేవన వై షుడ్ ఎనీబడి క్రై నెసెసరీ అని దీనికి అవతారికి ఏమంటారు చూద్దాం ఇది నేను నా ఒపీనియన్ నాకు వచ్చిన మాటలు చెప్పాను భాష్యకారులు అనే మాటలు కూడా చూస్తే మీకు సమగ్రం అక్కడికి కార్యకరణ సంఘాతాత్మకాన్యపీ భూతాన్యుద్దిశోన యుక్త కతుం ఎవరి మాకు అవ్యక్తము ఆత్మా వికారీ నిత్యము దేశకాల పరిచ్ఛేదరహితము ఇవన్నీ మాకు తెలియవండి మాకు తెలిసింది ఎంత మాత్రమే భూతాని అంటే ప్రాణులు ప్రాణులు అంటే మనుష్యులు తీసుకోండి ప్రాణులంటే ఇప్పుడు మిగతా ప్రాణులన్నీ ఊరికే భూతానే అంటూ ఉంటారు సకల ప్రాణులకి వర్తిస్తుంది నియమం మనుష్యులకి ప్రధానంగా వర్తిస్తుంది భూతాన్ని ఈ ప్రాణులు వీళ్ళు కార్యకరణ సంఘాతాత్మక అని మాకు తెలుస్తున్నది ఈ భూతములు ఉన్నాయి ఈ భూతములు ఎక్కడి నుంచి వచ్చాయి వీటి మూలంలో ఆత్మ ఉంది ఇవన్నీ మాకు మాకు తెలుస్తున్నదల్లా ఓ దేహం ఉన్నది అదే సత్యం ఆ దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి అదే సత్యం సో దేహము ఇంద్రియములు మనస్సు ఉంది అదే ఈ సో దేహము ఇంద్రియములు మనస్సు కలిస్తే మనిషి అంతే మాకు తెలిసింది అంతే కాబట్టి మేము మేము రోధిస్తే మేము పోయా అంటే అలా అనుకున్నా కూడా నువ్వు నువ్వు అనుకున్నట్టే ఆత్మకి జీవతత్వానికి అదే అర్థం చెప్పినా కూడా అటువంటి కార్యకరణ సంఘాత రూపమైనటువంటి ఆ సముదాయం శిథిలమైనప్పుడు అంటే ఆ వ్యక్తి మరణించడం అంటే ఆ సముదాయం శిథిలం అలా అయినప్పుడు అటువంటి మరణించిన వ్యక్తిని ఉద్దేశించి దుఃఖించుట శోక కర్తం న యుక్త ఆ వ్యక్తిని గురించి దుఃఖించుట చేయదగ్గ పని కాదు కర్తం న యుక్త శోక కర్తం నాకు యుక్త శోకము చేయదగినటువంటి పని కాదు కాబట్టి శోకించుట సర్వథా అనుచితము మీతో ఆత్మతత్వం తెలిసాక మానేస్తాం శోకించడం ప్రస్తుతానికి శోకిస్తూ ఉంటాం అంటే అది కూడా అనుచితమే ఎందువల్ల ఎందువల్ల అనగా భాష్యం అవ్యక్త అవ్యక్తమదర్శనం అనుపలబ్ధి ఆది ఏషాం భూతానా कार्यक संघातामका अव्यक्ताूतापत्ते भूता दिनि, ने अव्यक्ता भूताने प्राणु अव्यक्ता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 మనం వ్యవహరిస్తున్నాం ఆ వ్యవహరించబడే వాళ్ళందరూ వాళ్ళు ఏమిటి కార్యకరణ సంఘాతములే కార్యకరణ సంఘాతాలకే ఈ పేర్లు పెట్టుకుంటారు పంచభూతం ఇప్పుడు ఇది మనం పెట్టుకున్న పేర్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే మా నేను ఉన్న చోట పిల్లలు ఆదివారం నాడు ఆటలే ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు ఐదారేళ్ల పిల్లలు అయితే పదేళ్ల లో పిల్లలు వాళ్ళు ఏమలాడుకుంటున్నారంటే ఒక ఒక అమ్మాయి షీ రన్స్ ఎ షాప్ పచారీ షాప్ రన్ చేస్తుంది ఈ మిగిలిన మూడు పిల్లలు ఉన్నారు వీళ్ళు నలుగురు పిల్లలు ఆట అనమాట మిగిలిన మూడు పిల్లలు వీళ్ళు వచ్చి ఆ పచారీ షాప్కి వచ్చి కొనుక్కుని వెళ్తారు అనమాట ఆ పిల్లలు వచ్చి అడుగుతుండే నువ్వు కేజీ కందిపప్పు ఇవని అడుగుతుంది అడిగితే అమ్మాయిం చేస్తుంది అంటే ఒక అక్కడ ఉన్న కొంచెం ఇసక ఇలా తీసి కట్టి ఇవ్వ కేజీ కందిపప్పు అలా ఆట ఈ కొనుక్కునే వాళ్ళు ఇవి తీసుకెళ్ళి వంట అది కూడా ఆటలో భాగం ఈ వంట ఉండే ఓ తల్లి క్యారెక్టర్ పిల్లల క్యారెక్టర్లు ఇదిగో ఇది తినండి అనే ఇదిగో వంట వండే ఇది తిను ఇది కూర అని ఇస్తుంది ఇస్తే ఈ ఈ పిల్ల తీసుకుని ఇలా తిన్నట్టు నటిస్తుంది ఇలా ఆడతారండి ఇలా అరగంట బొమ్మలాటనో ఏదో బొమ్మలాటనో ఏదో ఇలా అరగంట సేపు నేను జాగ్రత్తగా కిటికీలోంచి పరిశీలించా మనం విన్నామంటే వాళ్ళు మానేస్తారు డిస్టర్బ్ అయితే మానేస్తారు వాళ్ళని ఏమి డిస్టర్బ్ చేయకుండా పరిశీలిస్తే వాళ్ళు విత్ ఆల్ సీరియస్నెస్ ఆడుకుంటారు అన్ని డైలాగులు సిస్టమేటిక్గా ఉంటాయి ఆ తర్వాత ముఖంలో ఆ కవలికలు అన్నీ కూడా ఆ తల్లి క్యారెక్టర్లో గంభీరంగా ఉండాలంటే షీ యాక్ట్స్ లైక్ దాట్ ఈ పిల్ల క్యారెక్టర్ కొంచెం ఇటు అలరి చిన్నగా ఉండాలంటే షీ యాక్ట్స్ లైక్ దాట్ తల్లి కొప్పడితే అలరు అంటే దెన్ షీ స్టాప్ సిట్ సో ఈ విధంగా ఇన్ ఆల్ రెస్పెక్ట్ పాసిబుల్ ఈ ఆట మానవ జీవితం కూడా అంతే అంతకు మించి దీంట్లో సారం ఏమీ లేదు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 ఈ పదులు ఆలోచనలు మాటలు ఈ సందర్భాన్ని బట్టే ఒక సోషల్ సిచ్యువేషను ఫ్యామిలీ సిచ్యువేషన్ డెవలప్ అయిపోయి పుత్రామిత్రాన్ని ఇలాంటి పేర్లు పెట్టేసి ఈ పేర్లే పరమ సత్యము అని మనం బతుకుతూ ఉంటాం ఈ నామరూపాలు ఈ పెట్టు పెట్టుకున్న పేర్లు ఇవి పెట్టుకున్న పేరంటే ఉరికే ఇన్సిడెంటల్గా పెట్టుకున్నామనే కానీ దాంట్లో వాస్తవం కాదని అభిప్రాయం ఈ పెట్టుకున్న పేర్లు ఎంత బలమైపోయాయంటే అసలు సత్యాన్ని పూర్తిగా విస్మరించి ఇలాగా అయిపోతుంది కాతేకా అంతా కస్తే పుత్రా సత్యం తెలుసు ఉన్నవాళ్ళు ఆ ఏమిటో ఈ పేర్లు అంటూ ఉంటాం తప్పిస్తే వీటిలో సారమే ఉంది అవి అయథార్థముడు అయథార్థమైతే పర్వాలేదు యథార్థాన్ని కప్పిపుచ్చుతాయి దట్ ఈస్ ది ప్రాబ్లం ఇప్పుడు ఆ రకంగా అయిపోతూ ఉంటుంది కనుక సో పుత్రామిత్ర అని పేర్లు అయితే పెట్టారు కానీ ఇవన్నీ కార్యకరణ సంఘాతముడు తప్ప మరేమీ కాదు భూతాన్ని ఈ భూతముల యొక్క ఆది ఆదిహి ఇది అవ్యక్తం అవ్యక్తం అంటే ఇంద్రియ గోచరం కాదు వికారి అలా కాదు అవ్యక్తం అంటే ఆదర్శనం మన కంటితో చూచింది కాదు అది ఆ స్వంతంలో బయలుదేరాడు ఈ తల్లి కడుపును పుట్టాడు మేము ఏ ఏమిటి అలాగే తెలిసి ఇది కాదు అవ్య ఆదర్శనం అదర్శనం అంటే కేవలం కంటికి కనపడకపోవడమే కాదు అనుపలబ్ధి ఉపలబ్ధి తెలియడం అనుపలబ్ధి తెలియనిది కాదండి మా దగ్గర నాడీ గ్రంథం ఉంది దాంట్లో తెలుసు నాడీ గ్రంథం ఉంది ఏమిటి ఏ నాడీ గ్రంథం ఉందంటే ఇంత పొడుగు గ్రంథం ఉంటుంది ఇంత పొడుగు గ్రంథం మా దగ్గర ముప్పై ఉన్నాయి మీరు చూడాలంటే చూపిస్తాయి ఇక్కడ అవి నాడీ గ్రంథాలని నేను ఎందుకంటే అవి అంత ఓల్డ్గాను అంతలాగా ఉంటాయి అవి ఇలా ఓపెన్ చేసినా మీరు చదివేది ఎలాగో కుదరదు ఎందుకంటే సంస్కృత లిపిలో ఉంటాయి ఆ లిపి కూడా చేతలోకి తినేసి చాలా శిథిలంగా ఉంటుంది అదేదో నేను ఆ అన్వితార్థ ప్రకాశాన్ని భగవతానికి వ్యాఖ్యానం ఉంది అది నాకే వర్కౌట్ అవుతుంది నాకు తప్ప ఇంక ఎవరికి వర్కౌట్ కాదు ఎందుకంటే అది అంత శిథిలావస్థలో అవుతుంది మన ఆయన గారు ఆయన జీవితం గడిచిపోయింది నేను దాంతో నా జీవితం కూడా గడిచిపోతుంది నా తర్వాత ఇంకొక అది చదివి అర్థం చేసుకోగలుగుతాడా కౌన్ జానే వీ కాంటున్నా కనుక అది నాడీ గ్రంథము నేను చెప్పినా ఎవడూ కాదని వాళ్ళు ఐ ఐ కెన్ సే దట్ ఇప్పుడు పుస్తకం ఉంటుందండి కొంచెం పాతదిగా ఉంటుంది అది ఇక్కడ పెట్టి ఇదిగో ఈ పుస్తకాన్ని అగస్త్య మహర్షి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం రాశాడు అంటే ఏదర్ యూఆర్ బ్లఫింగ్ ఆర్ యు ఆర్ జస్ట్ ట్రయింగ్ టు కన్వే ఎ బిలీఫ్ టు మీ ఇఫ్ యు ఆర్ ఎ సిన్సియర్ పర్సన్ ఇట్ ఈస్ యువర్ బిలీఫ్ ఇఫ్ యు ఆర్ నాట్ సిన్సియర్ దెన్ యూఆర్ ట్రయింగ్ టు బ్లఫ్ ఓకే పోన్లండి అదే నాడి అగస్త్య నాడి అగస్త్యుడు ఎందుకంటే ఇప్పుడు వ్యాసుడు అన్నాడు అనుకోండి వ్యాసుడు అంటే వ్యాసుని యొక్క లిటరేచర్ ఏదో కొంచెం ముందు తెలుసున్నవాళ్ళు ఇటు కొంత తెలుసున్నవాళ్ళు ఉన్నారు అవే వ్యాసుడు అలాగేం రాయలేదండి పద్దెనిమిది పురాణాలు రాసేటట్టు మాకు ఆ లిస్టు కూడా వచ్చు మీరేమో ఇదేదో వ్యాసనాడి అంటే అదే అది సందర్భం కాలేదు వ్యాసనాడి ఎవడో అండదు శంకరాచార్య నాడీ అని అండదు ఎందుకంటే ఆయన రాసిన పుస్తకాలు ఏవో తెలుస్తూ ఉంటాయి రామానుజాచార్య నాడీ అని అంటారు ఎందుకంటే ఆయన ఏమో పుస్తకాలు రాసిన కనపడుతూ ఉంటాయి కాళిదాస నాడీ నో నో యూ షుడ్ నాట్ సేదా కాళిదాసు పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి kabatti mere you take a few names who are who are not known to have written any books whatsoever agastudu pustakalanen raayaladu agastudu he is supposed to be the for father of tamil grammar alage edo anta jamadagni vashishthudu vashishthudu kuda less popular maybe you can make him popular also parashara is a very uh, parashara ఇలాంటివివో కొన్ని పేర్లు ఒక ఆయన నాతో అన్నారు నాకు విశ్వామిత్రులతో అనుభవం ఉందండి అన్నారు అంటే విశ్వామిత్రులతో అనుభవం ఉంది అంటే ఏమిటంటే విశ్వామిత్ర ఈజ్ అరౌండ్ అండ్ ఐ కెన్ మీట్ హిమ్ ఇన్ ఇన్ ఎస్ట్రల్ ప్లేన్లో నేను ఆ ప్లేన్ లెవెల్కి ఎదగలను మీరు ఎవరు చేయలేరా పని అప్పుడు నాకు ఆయనతో అనుభవం ఉంది ఆ రకంగా ఏదర్ హీఈస్ బ్లఫింగ్ ఆర్ హీస్ జస్ట్ పుషింగ్ ఎనింగ్లెస్ బిలీఫ్ అరౌండ్ ఈజ్ నాట్ సపోజ్ టు డూ దాట్ అదేవి సమాజానికి హితకారి కాదు అది సో ఈ నాడీ ఓకే ఈనాడిలో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎంత మన సౌత్ ఇండియాలో ఎంతమంది ఉన్నారు వంద కోట్లలో ముప్పై నలభై కోట్ల మంది ఉన్నారు ఈ ముప్పై నలభై కోట్ల మంది యొక్క పుట్టు పూర్వోత్తరాలు అనేవి దాంట్లో ఉన్నాయి హౌ ఇంత ఇంత పుస్తకంలో ముప్పై కోట్ల మంది పుట్టుపుత్రోత్తరాలు ఎలా ఉంటాయండి అంటే ఈ ముప్పై కోట్ల మందిని వర్గీకరించారనమాట అంటే వర్గీకరణ అంటే వర్గీకరణం కూడా అయిపోతుంది వీళ్ళందరి పుట్టుపుత్రాలు ఇలా ఉంటాయి అలాగ నా హౌ ఈచ్ జీవా ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవరి అదర్ జీవా సో ఎవరు వెళ్తే ఎవరు వెళ్ళినా అదే ఈ మీది లేదండి దీంట్లో దొరకలేదు నాకు అని ఎవరిని నిరుత్సాహపరచడం ఎవరు వెళ్ళినా వాడి ఆ నీది ఉంది ఇక్కడ ఎవరు వెళ్తే నేను వెళ్తే నాదింది మీరు వెళ్తే మీరు ఎవరు వెళ్ళినా ఉంది దాంట్లో అమెరికా నుంచి వచ్చిన వాళ్ళది కూడా ఉంది దాంట్లో మొత్తం పృథ్వీలో ఉన్నవాళ్ళది అందరిది ఉంది ఖ్యాబత్ ఇంత ప్రసరంత పుస్తకంలో అంత ఎక్కడి నుంచి వచ్చిందండి ఓకే ఉంది నాది ఏముందో రాసి ఇవ్వమంటే పన్నెండు శ్లోకాలు రాసిస్తాడు అంటే ఒక్కొక్కళ్ళకి పన్నెండు వేసి శ్లోకాలు చొప్పున ఉంటే ఆ పుస్తకం ఉంది అంటే వర్గీకరించి రాసిందా పన్నెండు శ్లోకాలు రాసిస్తాడు ఈ పన్నెండు శ్లోకాలు అవి సంస్కృతంలో ఉంటాయి అవి ఎటువంటి సంస్కృతంలో ఉంటాయంటే ఏమీ సంస్కృతం రాని మహామూర్ఖుడు సంస్కృతంలో రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది పట్టుకుని సంస్కృతం వచ్చిన వాడి దగ్గరికి తిరగడం నా దగ్గరికి వస్తూ ఉంటాయి ఈ నాడీకేశులన్నీ వాళ్ళు ఆ శ్లోకాలు పట్టుకొస్తారు ఈ శ్లోకాలకు తాత్పర్యం ఏంటో చెప్పండి ఆ తాత్పర్యం ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ హైలీ కంట్రైవ్డ్ వాడు అప్పటికప్పుడు ఏవో నాలుగు ఐడియాలని పోగేసి నాలుగు మొక్కల్ని పోగేసి వాటిని ఇలాగ కట్టగట్టి ఓ పది వాక్యాలు అప్పటికప్పటికీ ఆన్ ది స్పర్ అట్ ది స్పర్ ఆఫ్ ది మూమెంట్ వాళ్ళు రాసిచ్చాడు అని తెలుస్తూ ఉంటుంది ఆ శ్లోకాలు చూస్తూ వాడి సంస్కారాలు కూడా దాంట్లో తెలుస్తూ ఉంటాయి ఈ రకంగా జనాలని హింస పెట్టడం మోసం చేయడం అని నేనన్నో హింస పెట్టడం వాళ్ళని రాంగ్ డైరెక్షన్లో పుష్టి చేస్తూ ఉండటం ఇదంతా సందర్భంలో అనమాట అవ్యక్త నిధనాన్ని అవ్యక్త ఆది అని చూసింది కాదు నీకు తెలిసేది కాదు అనుపలబ్ధి అది తెలిసేది కాదు అది వ్యవస్థ చేయగలుగుతావు ఇన్ని కోట్ల జీవుల్లో ఏ జీవుడు ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వచ్చాడన్నది ఎలా వ్యవస్థ చేస్తావు అదేమో అయ్యే మాట కాదు కాబట్టి వ్యక్త మధ్య అని వాళ్ళు జీవించి ఉన్నప్పుడు ఇంత గడపడి చేస్తున్నారు ఈ పేరు ఉందని ఏదో చెప్పచ్చు కానీ పుట్టడానికి ముందేమిటి మరణించిన తర్వాత ఏమిటి అన్నది సుతరాము తెలియని సంగతి కాబట్టి వీడు మరణించి ఏమైపోతాడు అని ఈ రకమైనటువంటి పరిదేవన వాళ్ళ ఉరికే మధ్యలో మనకి పరిచయం అయ్యారు ఆ పరిచయాన్ని ఆ పరిచయం లాంటి పెట్టడం దేవుడికి ప్రార్థన చేసి ఎవరిదాన్ని వాళ్ళు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మనము వచ్చాము కాబట్టి ఈ పరిదేవన అంటే ఈ రోదనము ఈ బెంగలు ఇవన్నీ కూడా శుద్ధానవసరము ఈ శ్లోకం మళ్ళీ క్లాస్ ఓం పూర్ణముదం పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమివా ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం తత్సామస్ జన్మన